కాబట్టి పరమాత్మను ఉపాసించే తీరు కొనే ఆరంభంలో అలా ఉన్నప్పటికీ పరమాత్మ యొక్క స్వరూపము నా స్త్రీ నపుమాన్ నపుంసకం నా సత్ నా అసత్ నా మహత్ నా అను అని తెలుసుకుని ఆత్మచైతన్య రూపంగా మీరు ఉపాసించాల్సి ఉంటుంది తప్ప ఇంకా వృద్ధస్తమాను ద్వైత భావంతో ఉపాసించడం కూడా తాగదు సమం ఈశ్వరుడు సముడు అని ఉపాసించాలి దానివల్ల ఇప్పుడు అగ్ని ఉందనుకుంటే అగ్ని సముడు కాబట్టి మీకు వేడి కావాలంటే దగ్గరికి వెళ్తారు వేడి ఎక్కువగా ఉందంటే కొంచెం దూరం జరుగుతారు దీంట్లో అగ్ని యొక్క పాత్ర ఏముండదు అగ్ని సముడు సూర్యుడు సముడు మీకు సూర్యుడు కావాలంటే శీతకాలంలో సూర్యుడు కావాలనిపిస్తుంది వెళ్ళి వీధిలో ఎగలో కుర్చి వేసి కూర్చుంటాం వేసవికాలంలో భరించడం కష్టం కాబట్టి తలుపేసుకుని లోపల కూర్చుంటాం సో యువర్ అప్రోచ్ విల్ బీ వెరీ అప్రాప్రియేట్ రెస్పాన్స్ విల్ బీ కరెక్ట్ కరెక్ట్ రెస్పాన్స్ ఉంటుంది కామనుల చేత భయము చేత ప్రేరితమైన రెస్పాన్స్ ఉండదు కరెక్ట్ రెస్పాన్స్ ఉంటుంది చూడండి ఎలా ఉందో ఈ రెస్పాన్స్ క్లీన్ రెస్పాన్స్ ఈశ్వరుడు సముడు కాబట్టి మనం కూడా సమత్వాన్ని పొందేస్తే ఈశ్వరుడికి మనకి ఉండే అభేదము అనుభవానికి వస్తుంది మనలో ఉన్న దైవత్వము అనుభవానికి వస్తుంది సమత్వమే దైవత్వం కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఈశ్వరుణ్ణి ఉపాసన చేస్తారో వారు ధన్యులు వారు ప్రకాశిస్తారు విరేజు ప్రకాశిస్తారంటే జ్ఞానప్రకాశంలో ఓలలాడుతూ ఉంటారు ఇతరులు అంటే కేవలము ధనము భోగములను మాత్రమే ఉపాసిస్తూ జగత్తులో తగులుకునైనా ఉంటారు లేదా ఈశ్వరుణ్ణి అప్పుడప్పుడు మాటవలసకి ఉపాసన చేసినా అది కూడా ఈ భోగముల కొరకే ఉపాసన చేస్తూ ఉంటారు వాళ్ళు భవపాష ఈ మధ్యన నేను పుస్తకం తీసుకొచ్చా తీసుకొచ్చి మీకు వినిపిద్దామని పుస్తకం తీసుకొచ్చి అది వినిపిస్తా చర్ల గణపతి శాస్త్రి గారు వాళ్ళ అమ్మాయి నాన్నగారు నాకు బంగారపు నగలు చేయించమని అడిగింది ఆయన అంటే ఆయన నీకు బంగారం ఇస్తాను అని ఆయన ఏం చేశారంటే ఆ రో ఒక్క రోజులో ఒక యాభై పద్యాలు తెలుగు పద్యాలు రాసి దానికి బంగారము అని పేరు పెట్టించారు నీకు ఆ పద్యాలు వినిపిస్తాను బంగారము పేరు పెట్టించాను ఆ పద్యాల్లో ఎలా ఉంటుందంటే ముక్కుకు ఉండాల్సింది బంగారము నత్త లేక సుగంధ పరిమళము యొక్క భాగ్యమా అని శీషపద్యం పద్యాలు నాకు గుర్తులేవు చెవికి ఉండాల్సింది దుద్దులు లోలకులు ఇత్యాది ఆభరణములా లేక వేదాంతము యొక్క శ్రవణమా మెడకి ఉండాల్ చేతులకు ఉండాల్సింది కర్మయోగమా లేక కడియములా పెద్దల సేవయా లేక కడియములా బంగారం ఏది చేతులకి బంగారం ఏది కడియమా ఈశ్వరుని యొక్క సేవయా ఏది బంగారం అ చెవులకు బంగారం ఏది లోలకులు లేక శ్రవణమా శిరస్సుకి బంగారమేమి జడకంఠలు లేకపోతే నెత్తుమ పెట్టుకునే చూడవణి ఇత్యాదులా లేక వివేకబుద్ధియా ఏది బంగారం అంటే ఇలా పద్యాలు రాశాలి దానికి బంగారము అని పేరు పెట్టాల పద్యాలకి అది ఇచ్చారు అవి చదువుకున్నాడు ఇరవై ఏళ్ళ ఇరవై ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు కూడా ఉన్నాయని నేను అనుకోను జీవితంలో బంగారం పెట్టుకున్నాను వివాహం అయింది పిల్లలు ఉన్నారు బొట్టు పెట్టుకున్నాడు పెద్ద బొట్టు పెట్టుకున్నాడు చెవులకి ఏమి ఫోటో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ముక్కు కూడా ఏముండే కదా మెడలో నల్ల పూసల త్రాడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదానికి బంగారాన్ని దాంట్లో ప్రవేశపెట్టే ఉపాయం ఆలోచిస్తారు ఇప్పుడు త్రాడు ఉందనుకోండి త్రాడుకి బంగారం బంగారంతో చేసిన త్రాడు త్రాడు కూడా బంగారమే నేను ఆశ్చర్యపోతుంది ఇప్పుడు మెటల్ అంటే మామూలుగా ప్లేట్ ఏదైనా మెటల్ తోటి ఆభరణం చేయాలనుకోండి బంగారపు మెటల్తో చేస్తారు ట్రాడేలా చేస్తారండి బంగారంతో అంటే చేస్తారు డూ దట్ ఆల్సో ఎవ్రీథింగ్ ఈజ్ గోల్డ్ సో మామూలుగా దేవుడికి పువ్వుతోటి పూజేరా అంటే దాంట్లో పువ్వు బంగారంతో పూజేస్తారు బంగారపు పువ్వులతో పూజేస్తారు ఎవరు చెప్పాడండి బంగారుపువ్వులతో పూజేయరు ఏ శాస్త్రంలో ఉందో అలానే he becomes a rich man's god langada pongul to pooja edumo unte the god is a rich man's god only a rich man can do that a rich man's god is an expression a rich man's god only with with inverted comma langada vadikala it's an expression very dangerous expression it doesn't sound nice డ్ భక్తికి షేక్ అవుతుంది రిచ్ మ్యాన్స్ గాడ్ అంటే గాడ్ ఆ ఫార్ సకల ప్రాణులకు దైవం తప్ప రిచ్ మ్యాన్స్ గాడ్గా దైవాన్ని తీర్చిదిద్దడం తగదు అది ధర్మానికి కూడా శోభ కాదు కాబట్టి ఆ రకంగా జగత్తును ఇప్పుడు మీరు బంగారం కోసం పూజలు చేశారనుకోండి వాట్ ఈజ్ ఇట్ మెయిన్ వాట్ ఈజ్ ఇట్ దట్ యువర్ వర్షిపింగ్ సోట్ మనం ఈశ్వరుణ్ణి ఆ సమభావనతో ఆత్మ చైతన్య ప్రకాశ రూపంగా ఈశ్వరుడు చిన్మయుడు చైతన్య ప్రకాశముగా మనం ఆరాచించాలి నేను కూడా చిన్మయుడనే భేద బుద్ధి కాక తత్కాలము ముందు ప్రొఫెషనల్గా భేదం ఉన్నా ఈశ్వరుడు చిన్మయుడు నేను చిన్మయుడను అని అలాగా తెలుసుకుని ఆరాధించాలి తప్ప నాకు ఆశ్చర్యం ఇస్తుంది ఆవిడ జీవిత చరిత్ర చదివితే నేను నేను జనరల్గా జీవిత చరిత్రలో పెద్ద శ్రద్ధ వహించాను మొన్న ఏం చేశానంటే జీవిత చరిత్ర పుస్తకం తెచ్చుకొచ్చా నా పుస్తకాల్లో పెట్టుకున్నా ఎప్పుడైనా పాఠం చెప్పేప్పుడు ఒకసారి వినిపించచ్చు అని అంత ఇన్స్పైరింగ్గా ఉండే జీవిత చరిత్ర ఎమేజింగ్ శ్లోకం అనేసి కవర్ అయిపోయింది శ్లోకంలో మిగలలేదు మహన్న చాను మీరు తప్పు లేకుండా అని ప్రాక్టీస్ చేయండి ఇంటికి వెళ్ళి ఆ మొత్తంతో తప్పు లేకుండా అనాలి ఓకే నీ పుమా నచన పుంసకమే కబీజము धन्या जुरितरे ైర్మ తత్సమపాసికచిత पंक జురితబద్ధాన పరిమగ్నమేతసార దుఃఖాలయం మరణజన్మజరావస సంసారబంధనమనితమవేక్ష్యన్యా జ్ఞానాశినాదవీ వినిశయంతి శంకరాచార్యోపదేశమ చాలా నెగిటివ్ అండర్స్టాండింగ్ కేటగిరీలో ఉంటుంది నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ హయ్యెస్ట్ అండర్స్టాండింగ్ అని నేను చాలాసార్లు మనం చేశాను నెగిటివ్ అంటే దాన్ని నెగిటివిటీ అని అనుకోవద్దు ఇట్ ఈస్ నాట్ అబౌట్ నెగిటివిటీ ప్రేమ ఉండడానికి బదులు ద్వేషం ఉంది కరుణ బదులు క్రూరత్వం ఉన్నది అలా సుమండి అది నెగిటివిటీ అన్నారు కాదు నెగిటివ్ అండర్స్టాండింగ్ అంటే పరమాత్మని ఇతమిత్తంగా మీరు చెప్పలేదు మీ గురించి కూడా మీరు ఎనీ అసెప్టివ్ స్టేట్మెంట్ అబౌట్ యూ ఈజ్ ఎ రాంగ్ స్టేట్మెంట్ నెగిటివ్గా మాత్రమే చెప్పడం ఇప్పుడు ధన్యులు ఎవరు అంటే ఎవరైతే ఈ విధంగా సంసారాన్ని దర్శిస్తారో వాళ్ళు ధన్యులు దోషదర్శనం చేయమని చెప్పారు సంసారం ఇప్పుడు దీన్ని దోషదర్శనాన్ని కొంతమంది ఏమంటారంటే అంటే విషయం తెలియకలా అంటారు అస్తమాను దోషాన్ని ఎందుకు దర్శించాలండి పోనీ గుణం దర్శించవచ్చు కదా ఆ సందర్భం లేదు ఆ సందర్భం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎవరో ఒక నా దగ్గరికి వచ్చాను వస్తే ఆయనలో నేను గుణాన్ని చూస్తా ఆయనలో ఏవో దోషాలు ఉంటాయి ఏవో ఉంటాయి ఏదో కొంత ఏదో బాగుడు లక్షణము ఏదో ఉంటుంది అవన్నీ నేను పక్కన పెట్టి ఆయన దగ్గరికి వచ్చారు కదా మనం ఆశీర్వదిద్దాం ప్రేమగా ఆయనకేదైనా సేవ చేద్దాం అని చూస్తా ఆయనలో ఉండే దోషాన్ని అది మంచిది అలా ఉండాలి ఇప్పుడు నేను చెప్పేది అలాంటిది కాదు మీరు దాంతో కనుఫ్యూస్ చేసి కూర్చోబెట్టకూడదు ఓకే దోష దర్శనం అనేదాన్ని పతంజలి మహర్షి ఒక సూత్రంలో చెప్పాడు దోష దర్శనం చేయమన్నాడు శ్రీకృష్ణుడు చెప్పాడు జన్మ మృత్యుదర వ్యాధి దుఃఖ దోషానుదర్శనము జ్ఞానం పొందే లక్షణాలనే ఓ ఇరవై లక్షణాలను లిస్ట్ వేశాడు ఆయన పదమూడో అధ్యాయ ఏత జ్ఞానమితి ప్రోక్తమ జ్ఞానమ జ్ఞానం యదతోన్యథ ఇరవై లక్షణాలు చెప్పి ఇరవై లక్షణాలు జ్ఞానము అదేమిటి ఈ జ్ఞానం ఎలా అవుతాయంటే జ్ఞానములకు సాధనములు కనుక జ్ఞానము అని పేరు అది శంకరభాష్యం అన్యథ దీనికి భిన్నంగా ఉండేదంతా కూడా అజ్ఞానం ఇది జ్ఞానము అజ్ఞానం దాంట్లో ఒక లక్షణం ఏమిటో తెలుసిన ఈ సంసారములో అన్ని దోషములే ఏమిటి జన్మ మృత్యు జర వ్యాధి జన్మ ఇటు మృత్యు అటు మధ్యలో ఏమున్నాయి జరా వ్యాధి వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి ఆ పెద్దపుది ఎప్పుడు మీద పడుతుందో తెలియదు అలా ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడో పడిపోతుంది మేడం ఖాయం ఈ జర అటువంటిది ఎప్పుడో మీద పడుతుంది ఒకసారి అది మీద పడిందంటే యు ఆర్ నాట్ ది సేమ్ గై ఎనీ మో ఇట్స్ అ crash. యు ఆర్ నాట్ ది సేమ్ పర్సన్ సో సంసారం యొక్క దోషాన్ని అలా స్పష్టంగా దర్శించాలి అంతేగాని దోష దర్శనం చేస్తే అది ఏదో పెస్సిమిజం అనో దానికి ఏదో లేబుల్ వేసి దాన్ని పాడు చేసే ప్రయత్నం చేయకూడదు తర్వాత దుఃఖ దోషానుదర్శనం దోష అను దర్శనం అను అంటే శాస్త్రంలో మీరు చెప్తారు దోషం ఎలా దర్శించాలో చెప్తారు అది దర్శించాలి ఇది ఈ దోష దర్శనం ఇది సైకలాజికల్గా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది ఎందుకంటే ఈ ఆల్కహాలికి శనానివస్తున ఒక సంస్థ ఉంది అమెరికాలో ఈ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిన వాళ్ళని జాగ్రత్తగా ఆ వ్యసనం నుంచి బయటపెట్టాలి వాడు బాలిసైపోతాడు వాడి చేతిలో ఉండదు మానేసేయమని వీళ్ళు పో పోరుతారు కానీ వాడు మానలేడు మానగలిగితే వాడు మానేస్తాడు కానీ మానలేడు అంచేతనే ఈ ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళని మనం ద్వేషించకూడదు అయ్యో పాపం వాళ్ళు చేయాలి తప్ప ద్వేషించకూడదు అలాగని డబ్బులు ఇవ్వకూడదు డబ్బులు ఇస్తే ఆ డబ్బులున్నీ తీసుకెళ్ళి ఆల్కహాల్లో పెడుతుంది డబ్బులు ఇవ్వకూడదు పండు ఇవ్వాలి అరటి పండు ఇవాళ్ళు తినరాయన వాడు తినే ఇస్తాడు వాడికి పండు తినే లక్షణం ఏదో ఇస్తుంది వాళ్ళని ద్వేషించకూడదు ఎందుకంటే హీజ్ హెల్ప్లెస్ అమెరికాలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్కహాలిక్స్ ఎనానిమిస్ అనే ఓ సంస్థ పెట్టారు ఈ మద్యానికి బానిస అయిన వాళ్ళందరూ దాంట్లో జాయిన్ అవుతారు పురుషులు స్త్రీలు కూడా ఉంటారు నేను కలిశాను కొంతమందిని వాళ్ళకి రోజు పాఠం ఉంటుంది పొద్దున్నే మెడిటేషన్ ఉంటుంది ప్రాణాయామం ఉంటుంది యోగా ఎక్కడ పడితే అక్కడ తర్వాత వాళ్ళు చర్చికి వెళ్ళే సందర్భం ఉంటే వాళ్ళు క్రిస్టియన్స్ క్యాథలిక్స్ అలాంటివి ఉంటారు కదా వాళ్ళు కూడా దేవుడు భక్తి మీద ఉంటుంది కదా దానికి వ్యవస్థ ఉంటుంది అది సపోర్ట్ చేస్తుంది సపో యూస్ఫుల్ సపోర్ట్ చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాడనుకోండి ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్ ఏమో అమెరికన్ కాంటెస్ట్లో చెప్తున్నా ఇక్కడ కాదు ఇది ఇది ఇంకో గోళం ఈ గోళలో అక్కడ కాంటెస్ట్లో అలా ఉంటుంది తర్వాత పాఠం ఉంటుంది ప్రతిరోజు పాఠం ఆ పాఠం ఏమిటంటే ఆల్కహాలు మొదలైన నిషాద్రవ్యములలో ఉండే దోషము అదే పాఠం ఇంకా వేరే పాఠమే ఉండదు ఆ దోషం నుంచి బయటపడడానికి ఉపాయం ఏమిటి ఆ దోషం నుంచి బయటపడ్డాక జీవితం ఎంత మధురంగా ఉంటుంది మొత్తానికి పాఠం ఎంతసేపు ఆ దోషం చుట్టూ తిరుగుతుంది ఈ మొత్తం స్కీమ్లో తర్వాత వాడు ఆల్కహాల్ విచిడ్రాయిలు ఉంటుంది అంటే ఆల్కహాల్ తగ్గడం మానేస్తారు కదా అప్పుడు బ్లడ్లో మీకు ఆల్కహాల్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది తగ్గిపోతే మొత్తం మెటబాలిక్ సిస్టమ్ అంతా కూడా చాలా దుఃఖానికి చాలా పేడకి కూడా ఆ పేడ నుంచి వాడికి దుర్ముక్తి ఇవ్వడం కోసం ట్యాబ్లెట్లు మందులు ఇంజక్షన్స్ ఇవి డాక్టర్లు పర్యవేక్షణ అది ఉంటారు ఆ విధంగా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఈ మొత్తం స్కీమ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటో తెలుసినా మీరు వాళ్ళని అడిగి చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే వాళ్ళకి చెప్పేటువంటి లెక్చరే మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఏమంటారంటే మేము చేసి ఈ అరేంజ్మెంట్లన్నీ కూడా ఈ యోగాలు ప్రాణాయామాలు చర్చి విజిట్లు ప్రేయర్సు తర్వాత డాక్టర్లు ఇచ్చే మందులు ట్యాబ్లెట్లు ఇంజక్షన్స్ ఇవన్నీ సపోర్ట్ సిస్టమ్స్ మెయిన్ క్రూషియల్ థింగ్ ఆ లెక్చర్లో వీడు ఎలా ఉన్నాడు వాడు సైకలాజికల్ ప్రొఫైలింగ్ కూడా చేస్తారు వాళ్ళు సైకాలజిస్టులు వాళ్ళ ప్రొఫైలింగ్ చేస్తారు వాడు లెక్చర్ని మామూలుగా వింటాడు దీన్ని తలకే వదుతాడు తెలిసిందంటే తలకే వదువుతాడు మామూలుగా వెళ్తాడు వాడికి బొరక ఎక్కతుంది వాడు ఆల్కహాల్లో దోషాన్ని చూడదర్శనం అనేది నేను ఇంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను మీరు కనుక దోషాన్ని దర్శించారంటే ఇంకా దాన్ని ముత్తం అది దోష దర్శనం ఇది విషము అని మీరు తెలుసుకో అది విషం అని నేను అన్నాను కాబట్టి మీరు అన్నాము మీరు అన్నారు కాబట్టి నేనడం కాదు అలా క్లాస్ రూమ్లో చిలక పులకల్లాగా పలకడం కాదు టీస్ పాయింట్స్ అని తెలిస్తే యూ డోంట్ గో ఫర్ ఇట్ ఒకతనికి నేను చెప్పా సిగరెట్ దాన్ని ఏమయా సిగ్గులేదు సిగరెట్లు తగ్గుతావు నా దగ్గరికి వచ్చి సంస్కృతం మాట్లాడతాం లేదా ఉంటాం ఇది ఉంటాం అని సిగరెట్లు తగ్గుతావు వెన్ యూ టాక్ ఐఎమ్ దిస్ మ్యాన్ యూ షుడ్ బి అషేమ్డ్ అన్నా అన్నాడు స్వామీజీ నువ్వు అన్నది కరెక్ట్ అయ్యా కానీ నేను విడిచిపెట్టి ఉండలేకపోతున్నానంటా నేనంటాను యూ డై ఏం ఎందుకు బతకడం యూ డై సపోజ్ మానేసి ఎవరు సిగరెట్ చచ్చిపోతావా చచ్చిపో చచ్చిపోతే పర్వాలేదయా అవి కళ్ళు తిరిగి పడుకుని ఎవడో ఒక హాస్పిటల్లో పడేస్తాను తీసుకెళ్ళి జాయింట్ హాస్పిటల్ తిండి సైన్స్ మానేసే తిండి ఉద్యోగం మానేయాలి మానేసే ఉద్యోగం కానీ సిగరెట్ మాత్రం తాగడం చచ్చిపోయినా పర్వాలేదు హాస్పిటల్ అయినా పర్వాలేదు ఉద్యోగం పోయినా పర్వాలేదు అడుపు తిన్నా పర్వాలేదు కానీ సిగరెట్ మాత్రం తాగను సేరట్లా మానేశాడు అంటే మళ్ళీ తాగలేదు సిగరెట్ ఆ దోష దర్శనం చేయొద్దా ఇది పళ్ ప పళ్ళ బిగువుకి సంబంధించిన విషయం కాదు పళ్ళ బిగుతోటి చేసేవి కొన్ని ఉంటాయి కొంత పళ్ళ బిగు కూడా ఉంటే ఉండవచ్చు గ్రిట్ అంటారు అది కూడా అవసరమే అది పూర్తిగా అక్కర్లేదని నేను కానీ గ్రిట్ మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది దోష దర్శనం చేయాలి ఎప్పుడైతే వాడు క్లాసు ముప్పై క్లాస్ చెప్తాడు ఆల్కహాలిక్ స్థితి దాంట్లో వాడికి దొరుకుతారు ముగ్గురు నలుగురు దొరుకుతారు దేర్ అవుట్ ఆఫ్ దట్ హ్యాబిట్ వాళ్ళని క్యూర్ అయిపోతారు వీటిని వాళ్ళు క్యూర్ కాదు దీని వాళ్ళు కొత్త ఉపశమనం కలుగుతుంది మళ్ళీ ఇంటికి వెళ్తారు మళ్ళీ రెండు మాసాల్లో మళ్ళీ తయారవుతారు వేరే వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఉంటారు వెళ్తూ ఉంటారు వాళ్ళు క్యూర్ ఉన్నారు కంట్రోల్లో ఉందండి అంటాడు షుగర్ కంట్రోల్లో ఉందన్నట్టు ఇంకా కంట్రోల్లో ఉంది ఆల్కహాల్ కంట్రోల్లో ఉందండి అంటాడు అంటే అప్పుడప్పుడు సేవిస్తున్నాడని వస్తాయి అంచేతనే మళ్ళీ వాపసు వస్తూ ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టిపోతారు దోష దర్శనం చేయాలి ఒకసారి దోషాన్ని దర్శిస్తే వాడు సంసార బంధం నుంచి వినిర్ముక్తులైపోతాడు ఆత్మా బ్రహ్మ మీరు ఏమి చింత చేయొద్దు ఆత్మ గురించి మీరేమి చింత చేయొద్దు మరి దేవుడు దేవుడు గురించి కూడా మీరేమి చెంద ఎక్కడికి వెళ్ళిపోడు దేవుడు దేవుడు మీ దగ్గరే ఉంటాడు ముందు దీని సంగతి చూడండి ఏమిటది దోషదర్శనము సంసార బంధనం అనిత్యం అవేక్ష్య ఈ సంసారం అనే బంధం ఉన్నది చూసారా ఇంత హానికారకము ఇదే కానీ మరొకటి లేదు ఈ సంసారంలో మీరు ఏది పట్టుకున్నా అది అనిత్యమే ఏది పట్టుకున్నా పట్టుకున్నది ప్రతీది జారిపోతుంది ఏ భీ నహిటికేగా అని మీరు రాసి పెట్టేసుకోవచ్చారు ఎవరో మహాత్ములలా రాసి పెట్టుకున్నారు ఇది కూడా జారిపోతుంది ఇది కూడా అంటే ఏది ఏదైతే అది నువ్వు ఏది పట్టుకున్నావు ప్రస్తుతం ఏది పట్టుకున్నావు డబ్బు పట్టుకు అది పోతుంది బంగారం పట్టు అది పోతుంది బంధువుల వర్గాన్ని పట్టుకు పోతాయి అవన్నీ ఏది మిగదు వాళ్ళైనా వెళ్ళిపోతారో నువ్వైనా వెళ్ళిపోతావు ఏదో ఒకటి అవుతుంది మొత్తానికి మిగలదు అన్నీ ఏది మిగదు అనిత్యము సంసారంలో మీరు అడుగు వేసారే బురదలో అడుగు వేసినట్టే సంసారంలో అడుగు వేయడం అంటే బురదలో అడుగు వేసినట్టే నేను ఒక ఖరీదైన భోజనం చేశాను అంటే బహుశా వాళ్ళు పర్ ప్లేట్ ఫోర్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఇంకా ఎక్కువ చేశాడేమో కూడా ఖరీదైన భోజనం చేశాను ఈ భోజనం వడ్డించి వాళ్ళ డ్రస్సులు కూడా చాలా హై క్లాస్ డ్రెస్ పడుకో టోపీ తర్వాత అబ్బాయిలే వడ్డించిన అమ్మాయిలు వడ్డించి వాళ్ళు ఈ అమ్మాయిలందరూ ఎక్కడి నుంచి వచ్చారండి మీ బంధువులాంటి బంధువులేం కాదు హోటలే పంపిస్తున్న అమ్మాయిలు ఓహో వెళుతస్తుంది వాళ్ళు వడ్డించడం ఖరీదైన భోజనం నేనేమనుకున్నానంటే ఏదో మన ప్రారంభం ఉండి భోజనం చేశాము ఇలాంటి భోజనం ఇంకెప్పుడు చేయకూడదు అసలు ఈ వాతావరణమే మనకు తగ్గదు మనం భిక్ష చేసుకోవాల్సిన వాళ్ళం పాత్రలో వేసిన భోజనం తినేసి రామకృష్ణ అనుకుంటూ కూర్చోవలసిన వాళ్ళం మనకి ఈ భోజనాలు ఏమిటి ఈ కార్డులు ఏమిటి ఈ భోజనాలు ఈ వ్యవస్థ ఏమిటి ఇదంతా కూడా మనకి తగదు అని నేను అనుకున్నా దాంట్లో అంత ఏదో బుర్రదలో అడుగు వేసినట్టుగా అనిపిస్తుంది అంతే తప్ప దానిలో మీరు గుణాన్ని చూశారే పడిపోయేదంతే దోషాన్ని అంత బలంగా చూడాలి తనని తాను ప్రిటెండ్ దోషాన్ని చూస్తున్నట్టు ప్రిటెండ్ చేయడం కాదు లేకపోతే నేను దోషాన్ని చూడాలని తలవు తీర్చుకుని దోషాన్ని చూసే ప్రయత్నం చేయడం కాదు ఇట్ ఈస్ ద విషన్ అంతే యూ హెవ్ యూ హెవ్ టు గట్ ఇట్ అంతే అది దోషము తప్ప దాంతో గుణం లేదంటే సంసార బంధనము దోషము సంసారంలో ఏది పట్టుకున్నా అది అనిత్యము ఏమిటి దోషము మరణ జనమ జరావసక్తం మీరు ఏది మీరు పట్టుకున్నా ఆ జన్మ మృత్యువు మధ్యలో వృద్ధాప్యము వీటన్నిటి చేత అది కవర్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మీకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారనుకోండి ఏమవుతుంది తర్వాత ఏమవుతుంది ఏమీ అవుదు ఐఎం టెలింగ్ యూ ఏమీ మీ దుఃఖాలన్నీ అలాగే ఉంటాయి మీ మనసులో ఉండే చింతలన్నీ అలాగే ఉంటాయి రాత్రి మీకు నిద్ర పట్టకపోతే ఇప్పుడు కూడా నిద్ర పట్టదు మోకాలు నొప్పులు అలాగే ఉంటాయి కడుపులో మంట కూడా అలాగే ఉంటుంది ఏది అక్కడికి పోదు పద్మశ్రీ అని కొంచెం ఉల్లాసం ఉంటుంది అది ఎంతసేపు ఉంటుందో తెలిసినా రెండు మూడు గంటలు ఉంటుంది ఆ తర్వాత వీడి వీడల్లా వేరమోహం వేసు కూర్చుంటాడు చుట్టుపక్కల వాళ్ళు కొంత హడావిడి చేసుకుంటారు పండుగలు ఫోటోలు అంటారు సన్మానాలు అంటారు ఏవో కొంత అల్లరి చేస్తారు తర్వాత వాళ్ళు మర్చిపోతారు అనిచ్చారు అక్కడే మొదలవుతుంది అసూయ అనేది ఎలాగా వెంటనే మొదలవుతుంది అంటే ఏమిటి సంసారంలో చాలా గొప్పదని మనం అనుకునేది కూడా వీటి చేత కప్పి వేయబడి ఉన్నది జన్మ మృత్యు జరా అవసక్తం ఏదైనా సరే సో నా కొడుకు పుట్టాడు ఎంతసేపు ఉంటుంది ఆనందం నాకు మనవడు పుట్టాడు అది ఎంతసేపు ఉంటుంది ఇవన్నీ కూడా అధితం అంటే ఏవో దృష్టాంతాలు చెప్పాను నేను మనకి మిగిలింది సంసారంలో ఒక్కటే దుఃఖాలయం అది దుఃఖమునకు నిలయము ఆలయము ఉన్నా ఒకటే శ్రీకృష్ణుడు గీతలో ఉన్నాడు దుఃఖాలయం అశాశ్వతం అక్కడ ఆర్గ్యుమెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ ఉంది శ్రీకృష్ణుడు చెప్పింది ఆయన ఏమన్నాడంటే రే నువ్వు నన్ను భజించన్నాడు ఎందుకు నిన్నెందుకు భజించాలంటే నన్ను భజించకపోతే ఇంక నీకు మిగిలింది ఏమిటో తెలుసునా దుఃఖాలయం అశాశ్వతం ఆ తప్ప నీకు మరో గతి లేదు దుఃఖాలయం అశాశ్వతం ప్రాప్య భజస్వమాం నన్ను భజించమన్నారంటే అదేదో నా స్వంతం కోసం నిన్ను భజించమని నన్ను భజించడానికి వికల్పం ఏమిటి ఆల్టర్నేటివ్ ఏమిటి అశాశ్వతము దుఃఖాలయము అయిన సంసారమును భజించుటయే వికల్పము చూసుకో నువ్వు తేల్చుకో నీకేది కావాలంటే అది భజించుకో భజించు వెళ్ళి దుఃఖాలయము అశాశ్వతమైన సంసారాన్ని భజించు ఇవ్వో నా వల్ల కాదా సరైతే వచ్చి నన్ను భజించు అని చెప్తాను ఎంత బాగుందో చూడండి అర్జుమెంటే దుఃఖాలయం సంసారం దుఃఖ మీరు సంసారంలో సుఖం ఏమిటో ఒకటి చెప్పండి నాకు మీరు సుఖమని మీరు భ్రమపడ్డారని నేను వెంటనే చెప్తాను సో కాబట్టి సంసారంలో ఇది సుఖము ఆల్ ఎస్సర్సన్స్ ఆర్ రాంగ్ దిస్ ఈజ్ సుఖము అని మీరు అన్నారంటే సంసారంలో మీకు మీరు అన్నది మీ ముఖాన్ని కొడుకుంది వచ్చేది మరుక్షణం అది దుఃఖంగానే మారుతుంది సంసారం లక్షణం అది దుఃఖ ఆలయం దాంట్లో మీరు బురదగుంటలో మీకు పరిమళం ఎక్కడి నుంచి వస్తుంది అది సంసారం అంటేనే అలా ఉంటుంది ఊరికే భ్రమ కలుగుతుంది మనం ఏం చేస్తామంటే ఆ బురదగుంట పైన ఓ ప్లాస్టిక్ షీట్ వేసి దాని మీద ఇంత సెంటు దెమ్మరిస్తే అది అనిపిస్తుందంటే అది ఎదురు చాలా గొప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది వీటి దూట్ వీడు మీకు ఎప్పుడైనా సరే మీరు ఇది గుర్తుపెట్టుకోండి వీడు కనుక అదేం సూట్ దాని పేరు ఏదో ఏమంటారంటే పర్టికులర్ డ్రస్ సఫారీ సఫారీ అంటారు సఫారీ సూట్ వేసేటంటే బీపీ డయాబెటీస్ ఇలాంటివివో రెండు మూడింట్లో ఒకటి ఉండు ఉంటుంది ఖాయంగా అండి లేకపోతే సఫారీ ఎందుకండి ప్యాంటు షర్ట్లు వేసుకొచ్చే వాడికి అర్జెంటుగా సఫారీ ఎందుకు అవసరం పడింది సఫారీ అంటారా సఫారీ ఏమే అంటారా సఫారీ అంటే సఫర్ ఉంటుంది సూటు బూటు వేసేటంటే గడబిడ హైక్ వచ్చాయి అందరు పరేశాలి అసలు ఊపల షేరువాణి ఎందుకు వచ్చిందండి అందరి పరేశాలు గురించే వచ్చింది లేకపోతే షేర్వాణి ఎందుకు అంటే సంసారం అలాగే ఉంటుంది సైకాలజీ అలా ఉంటుంది దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు బాగా ఫౌండేషన్స్ అవి వేసేసి క్రీములో అవి పెట్టారంటే అర్థం ఏంటంటే ఏదో ఒక గడబడుందని అర్థం సో పురుషులు కానీ స్త్రీలు కానీ సంసారం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడంటే సంథింగ్ ప్రాబ్లం అపేత సారం శంకరులు ఈ మాటని పలుమార్లు ప్రయోగిస్తారు అసారం సంసారం అంటారు దాంట్లో సారము లేదు సారము అంటే చేవ లేదు దానికి దృష్టాంతం కదలీస్తంభవత్ అసార సంసార అది అరటి బోధే అరటి బోధెలో కేవే ఉంటుందండి అరటి బోధి ఇలా చనిపెట్టి దాని మీద ఒక బరువు పెడితే అవుతుంది అది కూలుతుంది కుప్ప అరటి బోధె ఎంత నిస్సారం దానికి వేసిన గెలకే అది విరిగిపోతుంది ఆ గెలకే అది విరిగిపోతుంది అది ఎలాగంటే పిల్లవాడిని కంది ఎత్తుకుంటే కింద కూలపడుతుంది ఆ అంత నీరసంగా ఉంది ఆ తల్ల ఆ అరటి బోధే అంత అసారమైనది అంటే ఉంటే దృష్టాంతం లేదా అరటి చెట్టు మీద మరొకటి అనుకోద్దు ఉంటే దృష్టాంతం అపేత సారం సారము లేదు సంసారంలో సారము సత్యాన్ని పట్టుకోవడంలో ఆత్మ నిష్టలో సారము ఉన్నది సాధనలో తప్ప సంసారంలో సారం లేదు దర్ ఇస్ నో డెప్త్ ఎట్ దర్ ఇస్ నో సబ్స్టెన్స్ ఎనిమిట్ ఎర్ ఇస్ నో సబ్స్టెన్స్ ఎన్ని కాబట్టి చెప్తున్నారు తెలుసుకోవాలి జాగ్రత్తగా తెలుసుకోవాలి అపేత సారం సంసారం అది బురదని అది ఏం బురద అంటే అజ్ఞానం అనే బురద ఇప్పుడు ఈ అజ్ఞానము పలు విధాలుగా ఉంటుంది నాకు శిష్యులు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను గొప్పవాడిని దాన్ని అజ్ఞానం అనాలా జ్ఞానం జ్ఞానం తర్వాత బాగా డ్రెస్ కాబట్టి వీరికంటే నేను గొప్పవాడిని అజ్ఞానం నేను పెద్ద ఇంట్లో ఉంటున్నాను కాబట్టి వీటి నేను గొప్పవాడిని నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి నేను గొప్పవాడిని అజ్ఞానం ఈ అజ్ఞానం మీకు సర్వత్రా ఉంటుంది మార్కెట్లో ఉంటుంది ఇంట్లో ఉంటుంది టెంపుల్లో ఉంటుంది సర్వత్రా ఉంటుంది టెంపుల్ అంతా కామర్షియల్ యాక్టి కమర్షియల్ యాక్టివిటీ ఎంటైర్ టెంపుల్ ఈజ్ ఏ కమర్షియల్ యాక్టివిటీ కామర్స్ లేని అంశమే లేదు కమర్షియల్ యాక్టివిటీ వెరీ అన్ఫార్చునేట్ మామూలుగా నాకు తెలిసి టెంపుల్లో హోటల్ ఉండేది టెంపుల్కి వెళ్ళాలంటే డబ్బులు చదువుకోవాల్సిన అవసరం ఉండేది కాదు జేవులో డబ్బులు ఉండకపోయే టెంపుల్కి వెళ్ళాలంటే డబ్బులు ప్రసక్త అక్కర్లా ఎందుకంటే దేవుడు ఉంటాడు ఓ పూజారి గారు ఉంటారు ఆయనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు తెలిసేది కాదు మరి ఆయనకి ఎక్కడి నుంచో వచ్చేవి ఆయనకి ఎవరు ఇచ్చేవారో ఇచ్చేవారు మేము ప్రజాయాత్కం టెంపుల్కి పోయేవాళ్ళం ఆయన షట్టబోపన్ నెత్తి పెట్టి ఇంత పొంగలో ఏదో చేతిలో పడేసేవాడు తినేసి వచ్చేసేవాడు అదే టెంపుల్ అంటే నా ఇస్ దేర్ అనీ సచ్ టెంపుల్ ఇన్ దిస్ వరల్డ్ వెరీ రేర్ ఉంటాయి హైలీ కమర్షియలైజ్డ్ సిచ్యువేషన్ హైలీ కమర్షియలైజ్డ్ సో వెరీ అన్ఫార్చునేట్ అంటే అక్కడ కూడా మీకు అజ్ఞానమే తాండవం చేస్తూ ఉంటుంది అజ్ఞాన పంక బురద అజ్ఞానం అనేది బురద ఇప్పుడు మనం సంసారంలో ఉండే విషయాలేడలా ఆసక్తి పెట్టుకున్నాం అనుకోండి అంటే బురదలో దిగేసామన్నమాట ఆ బురద మనల్ని చాలా హింస పెట్టేస్తుంది అండ్ బురద దాంట్లో మీరు ఎంత ఎక్కువగా మీరు యాక్టివ్గా ఉంటే అంత లోతుం పోతూ ఉంటారు ఇది బురద లక్షణం బురదలో ఉన్నవాళ్ళు ఏం చేయాలో తెలిసినా సలహా చెప్తావు నువ్వు కదలకు కాదు కిందకి వెళ్ళిపోతా అంచేతనే కదలకు నువ్వేం చేస్తావంటే చేతులు ఇలా పెట్టే కాళ్ళు కూడా నువ్వు తొక్కద్దు కాళ్ళతో డోంట్ ప్రెస్ డౌన్ గివ్ అప్ విత్ హ్యాండ్స్ గివ్ అప్ హ్యాండ్స్ గివప్ విత్ హ్యాండ్స్ గివ్ అప్ విత్ లెగ్స్ అలా ఉండిపో చెప్తారు గురులో ఉన్నవాడిని చెప్పి వాడు అలా ఉన్న తర్వాత ఈ లోపల తాడు కొట్టకొస్తాడు ఎవడో ఈ లోపల వీడు పోతాడు లేకపోతే అప్పుడు ఆ తాడు వేస్తాడు ఈ తాడు కొట్టుకొని చెప్తారు సంసారులు కదలకూడదు అంటే కర్మలు చేయకూడదు డోంట్ డూ కర్మస్ ఎక్సెప్షన్ నిత్యకర్మ ఆ నిత్యకర్మ తప్ప ఇంకా ఏ కర్మలు చేయకు కామ్యకర్మలు చేసేవంటే మరింత అడుక్కెళ్ళిపోతాడు వీడు కొత్త కొత్త కర్మల్లో నేను చేయకు లేనిపోతే కర్మల్ని కల్పించుకుని చేయకు జస్ట్ బీ డోంట్ డూ ఎనీథింగ్ జస్ట్ బీ అప్పుడు నీకు తాడు వేస్తారు ఆ తాడు ఏమిటంటే భక్తి నిష్కామ భక్తి తాడు వేస్తారు ఆ తాడు పట్టుకో వైపు వస్తారు అంతే నువ్వు అక్కడ ఉండి నేను ఇచ్చేసేస్తాను వచ్చేసేస్తానని మొదలు పెడితే మరింత అడుక్కిపోతాడు ఏమి చేయదు జస్ట్ బీ మనం ఈ జాజన్ మెడిటేషన్ అని ఒకటి అంటే జెన్ మాస్టర్స్ దాన్ని బాగా అభ్యాసం చేశారు కనుక దానికి జెజన్ అని జెడ్ ఎడ్ ఈఎన్ జేజన్ మెడిటేషన్ అని ఉంటుంది ఆ మెడిటేషన్ ఏమిటో తెలుస్తుందండి మీరు ఇంటికి వెళ్ళిపోయి కూర్చుని డోంట్ డూ ఎనీథింగ్ అంటే జస్ట్ బీ డోంట్ డూ ఎనీథింగ్ స్టాప్ డూయింగ్ స్టాప్ ఏదో ఇక్కడి అక్కడ పెట్టే ఈ పని స్టాప్ డూయింగ్ స్టాకింగ్ ఇది మాట్లాడే ఇది మాట్లాడి వీడికి ఫోన్ చేసి వాడికి స్టాప్ డూయింగ్ అది కూడా డూయింగే కదా స్టాప్ ఎయిట్ స్టాప్ టాకేట్ ఏవేవో ఊహాలు అపోహలో ఇలా ఆలోచించి అదే అది కూడా డూయింగే ఇన్నర్ డూయింగ్ అది స్టాప్ ఎయిట్ కూర్చో స్టాప్ ఆల్ యాక్టివిటీ ఫిజికల్ వెర్బల్ అండ్ మెంటల్ ఆల్ యాక్టివిటీస్ యూ స్టాప్ డూయింగ్ మీకు ఇప్పుడు ఏం చేయమంటారంటే యూ సింపింగ్ టు యువర్ సర్ Don't ask how. Just do it. Merge into yourself. You sink into yourself. Allah abiding peacefully in oneself. Shantanga nāyandhu nēnu nilichi unnāmu. Inka dāntlā mantrāl chalaudam japan jayadam yalukudam unndau. Premi unndau. No activity. No activity. అది వేరే డిసిప్లిన్ అది చేసే సందర్భంలో వచ్చేస్తాం మాట్లాడే సందర్భంలో మాట్లాడతాం పూజ చేసే సందర్భంలో పూజ చేస్తాం ఇది వాటికి సంబంధం లేని యు గోయింగ్ టు యువర్ సెల్ఫ్ జస్ట్ బీ సో మీరు అలా ఉంటే మీకప్పుడు ఆ భక్తి తాడు మీరు పట్టుకుంటే అది మిమ్మల్ని పైన తీసుకొస్తుంది తప్ప మీరు ఊరికే దున్యస్తో ఈ కర్మ చేసేసి ఆ కర్మ ఈ తీర్థయాత్రలు చేసే ఆధానాలు ఈ ధర్మాలు ఈ పుణ్యాలు ఆ వ్రతాలు అలా కామ్యాలన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే యు గో ఫర్దర్ అండ్ ఫర్దర్ డౌన్ ఇన్ టు ది మైర్ ఆఫ్ సంసార సంసారం అంటేనే అజ్ఞానం అనే బురద కాబట్టి మీరు ఇది చూడాలి అవేక్ష్య అలా జాగ్రత్తగా చూడాలి పరీక్ష పరీక్ష పరీక్ష అంటే పరీక్ష లోతుగా దాన్ని చూచుతారు పరీక్ష పరీక్ష లోకాన్ని కర్మచిత మీరు కర్మలు చేశారు ఉద్యోగాలు చేశారు వేరవర్ నావు తీర్థయాత్రలు చేశారు వేరవ్యూ నావు దానాలు ధర్మాలు వేరవర్ నావు భోగాలు భాగ్యాలు వేరవ్యూ నావు మరి పరీక్ష చేయాలి పరీక్షలు ఒక కర్మచేత అప్పుడు నేను ఇన్ని చేశాను ఇంత బిల్డ్ చేశా వేరే మై నావు వాట్ హ్యాపెన్ టు మే అని పరీక్ష చేశాడు పరీక్ష చేస్తే నిర్వేదమాయా ఒక పెద్ద నిర్వేదం కలిగింది నాస్తికృతకృతైన మరింత కర్మను చేయటం వల్ల ఆ విముక్తి లభించేది కాదు అని తెలుసుకుంది ఐ హ్యాస్ టు డూ దాట్ అవేక్ష ఆ అవేక్షణము అపరీక్షణము చేయాలి అలా ఎవరు చేస్తారో వాళ్ళే ధన్యులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మనిష్ఠులుగా ఉండి ఆ ఆత్మజ్ఞానము అనే కత్తి వాళ్ళకి దొరుకుతుంది ఆ కత్తి లభిస్తుంది ఆ కత్తితో ఈ సంసార బంధాన్ని వాళ్ళు తగ్గొట్టేస్తారు జ్ఞానాసిన తే ఆ సంసారము అవశీల్య అంటే ఛేదించి తన దైవత్వాన్ని నిశ్చయంగా తెలుసుకోగలుగుతారు నిశ్చయ జ్ఞానాన్ని ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందగలుగుతారు మీరు సంసారంలో దోషదర్శనం చేయకుండా మీరు ఆత్మ బ్రహ్మ అంటే అదేమీ అయ్యే మాట కాదు సంసారంలో దోషదర్శనం చేశాకనే మీకు ఆత్మనిష్ట ఆత్మస్వరూప సాక్షాత్కారము కలుగుతుంది శ్లోకం ఉండము అజ్ఞాన పరిమగ్నమేతసారుఃఖాలయం మరణజన్మజరావసంబంధనమనిత్యమేక్ష్యన్యా జ్ఞానాశీనా తదవశీ వినిశయంతి శాంతైరతి మధురస్వ ఏకమనోభిరపేతమోహై సాకం వన విదిమపదస్వై తద్వస్తుంది ధన్యా శాస్త్రే సమ్యశం విమృశ్యూర్ణమదూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య